అందరికి ప్రయోజనం మీరు మీటింగ్ నుంచి మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాము ప్రార్థించుకున్నాము మహాపరిషుతుడా మహోన్నతుడా సర్వాధికారు అయిన దేవ మికిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పల్లగపు తండ్రి పరిశుద్ధగా నీకే వందనాలు ప్రభావా నామానికి నీకే వందనాలు కృతజ్ఞతాస్పతులు స్తోత్రాలు నాయన దయగలిగిన మా తండ్రి అయ్యాన్ని సజీవమైన రెక్కల కింద మూడు భద్రపరిచింద సజీవ రెక్కల మమ్మల్ని ననుగని కోట్ల ఐదు వందల కృతజ్ఞ చెందించుకుంటున్నా ప్రభావ పరిషత్డా ప్రభా అయ్యాన్ని పారిపీట నగరం మొరుపెట్టిండగా ప్రభా ప్రార్థనల ప్రభా ఆరాధనల మీద దిహండి నాయన వేసయ మీరే మాతో మాట్లాడండి మీ యొక్క ఆత్మ నడిపింపదేయండి ప్రభా పరిషుద్ధుడ గొప్ప కార్యాలు జరిగించే దేవుడు అయ్యా ఆశ్చర్య అద్భుత కార్యాలు చేయ దేవుడో ప్రభా నీకే లెక్కలేన నీ కోట్లా అది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ పరిశుద్ధుడా నీకే స్థుతి స్తోత్రాలు నాయన ఎన్నికలేని మమ్మల్ని ప్రభా ఎన్నుకోని నాయన నీ కృప చేత మమ్మల్ని రక్షించుకున్నావు ప్రభా నీకే కోట్లాది వందనాలు కృతజ్ఞత స్థుతి స్తోత్రం నాయన ఆన్లైన్ ప్రార్థన మాకు నీకు వందనాలు చెల్లించుకున్నా తండ్రి మీ ప్రార్థన ఆరాధన అంతట్లో ప్రభా మీ తోడుండని నాయన వాక్యం ద్వారా మీరు మాట్లాడండి బలపరిచండి ప్రభా నేపర్లో ఒక మర్మను బయలుపరచుకోండి నాయన ఏసానికే వందనాలు తండ్రి ఆటం ద్వారా మీరు మయం పొందండి నాయనా ఈ ఆరా పట్ల మీరు నడిపించండి ఏసారి ప్రతి జాయిన్ అర్థం చెప్పవలం మీ శిలో సార్ మరుగుపరచండి ఎస్ఐ నీకే వందైనా అనారోగ్యంతో పిల్లలను ముట్టి స్వస్థపరచండి సైతాన్న ఆటంకాలన్నీ తొలగించండి సూప పరిశుద్ధరా మీరే మాట్లాడమని మీ అష్టానికి అమ్మ నాకు చెప్పుకుంటూ ఏసై పరిశుద్ధు నా తండ్రి థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్లాంక్ యూ సిస్టర్ రీజన్ సుజాత పాట పాడతాను రీజన్ ప్రభు ఇచ్చిన యొక్క సమయం కొరకు ప్రభుకే వందన చెల్లిస్తూ అని మహిమ పరుస్తూ పాటు పాడుకుంది ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర ఏసుతో నూతనా ఎరుషలేము యాత్ర మన ఏసుతో నూతనా ఏరుశలేముయా ఆనందయా ఇది ఆత్మీయ సుతో నూతనా ఏ సునీ ను తీర్చలేము ఆరుణమును వేయి నోళ్ళతో సుతించి నాను తీర్చలేము ఆరుణమునో ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతనా ఎరుచలేము యా యాత్ర రాత్రి యో పగలును పాదములకు రాయి తగులాకుండా రాత్రియో పగలును పాదములకు రాయి తగులాకుండా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర ఏసుతో నూతనా ఎరుషలేము యాత్ర కృతజ్ఞత లేనివారు గకూీనను కృతజ్ఞత లేనివారు వేల కొలదిగకూలనో కృపా వాక్యమునకు సాక్షులామై రూప వెంబడి కృప పొందేదము కృపా వాక్యమునకు సాక్షులామై కృప వింబడి కృప పొందేదమో ఆనందయాత్ర ఇది ఆత్మీయో నూతనానందనందం ఏసుచూచే క్షణమానంద నంద ఆనందం యూని చూచే క్షణమాసన్న ఆత్మానంద భరితలమయీ ఆగమనకాంక్ష సాగేదమో ఆత్మానంద భరితూలమీ ఆగమనకాంక్ష సాగేదమో నందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర ఏ సుతో నూతనా యరుషలేముయాత్ర మన ఏ నూతనాయాత్ర థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజా థ్యాంక్ యూ అంక ప్రైజ్ చక్రవర్తి బ్రదర్ వాక్యం బ్రదర్ చక్రవర్తి చక్రవర్తి బ్రదర్ ప్రార్థించేవా మీ నామానికి ఎంతో బంధనాలు సుఖ స్తోత్రాలు కాపాడిన విధానాలను మీకు ఎంతో రీతిలోనైనా ఈ విధంగా ప్రభుత్వం మా జీవితానికి మీరు అనుగ్రహించి ఇదిగోనైనా మీ పాల్లిచే మిమ్మల్ని సిద్ధించడానికి ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎలా ఎలా స్థితిలో కూడా చూపించుకోవచ్చు ఇప్పటివరకు పాటలో ప్రార్థనలో మీరు నడిపించారు కూడా మీరు నడిపించండి తండ్రి మా సొంత ఆలోచనలు సొంత తలపులు జ్ఞానంతో కాకపోతే మీ ఆత్మ నడిపించుతో నడిపించి మీరు మహిమ పొందమని వేసే నా ఊళ్ళో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మే ఇక్కడ రెండవ పత్రిక మూడవ అధ్యాయము మొట్టమొదటి వృక్షం అంత్య జనములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము ఇది ఒక సూచన సంపూర్ణ అయ్యే సమయంలో ఇది రాకూ దగ్గరగా ఉన్నటువంటి యోగ సమాప్తికి దగ్గరగా ఉన్నటువంటి సూచనలో ఇది ఒక సూచన అనుకోవచ్చు అంత్య జనములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము ఏంటి ఇది అని అంటే ఇంట్లో ఈ అంశంలో మొట్టమొదటి మన జ్ఞాపకం చేసుకోవాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి సందర్భంలో ఈ పరిస్థితులన్నీ ఎదురవుతూ ఉంటాయి కొన్ని మనం ఫిజికల్ గా చూడగలం కొన్ని స్పిరిచువల్ గా చూడగలం కొన్ని ఇది ఒక రకంగా ఆలోచిస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అపాయకరమైనటువంటి పరిస్థితులు ఎవరికి జీవితంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఎన్నో ఇబ్బందులు వస్తా ఉంటాయి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొన్ని విషయాల్లో సాక్ష్యాన్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితులు చాలాకరమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులు ముందే ఇక్కడ ఒక మాట వింటూ ఆ ఒకను తన సొంత సొంత షాప్ ఉంది ఓన్ గా దేవుణ్ణిలోకి రాకముందు చాలా లగ్జరీగా ఉండేవాడు అతని కింద మనుషులు ఉండేవాడు అతనికి సొంత ఎవరికి రెంట్ కట్టాల్సిన పని లేకుండా ఓన్ గా పెద్దది మంచి కమర్షియల్ జోన్ లో మంచి స్థలం ఉంది దేవుడు నిలగక ముందు అతని వ్యాపారంలో కానీ అతని స్థితిగతులు కానీ అన్ని లాభదాయకంగాను వాళ్ళకి అంత మంచి సంపాదనని అర్జించి పెట్టింది గాను ఉంది దేవుడు నిరిగిన తర్వాత ఆ ఉన్నటువంటి ఆ సొంత స్టోర్ ని అమ్ముకొని దానిలోనే ఒక పనివాడిగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఆ కుటుంబానికి ఎదురైంది అంతేకాదు కానీ ఇంకా భయంకరమైన సభలు చుట్టూత వారి కుటుంబ చుట్టూత అలుగుతున్నటువంటి వివరాన్ని అంటే ముందే ఏదో సందర్భంలో మాట్లాడుతూ వినాల్సి వచ్చింది అయితే ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తాయి అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చినాయని తెలుసుకోను అపాయంకరమైనటువంటి కాలాలు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి ఈ వాతావరణాన్ని బట్టి లేదంటే ఆకాశంలో దాన్ని చూసినప్పుడు దానికి రంగును బట్టి ఇదిగో ఇప్పుడు వర్షం వస్తుంది లేదంటే ఇంకా భయంకరమైన ఎండ వేస్తుంది లేదంటే ఇంకా చలి వేస్తుంది మంచు బాగా పడుతుంది అని చెప్పి ఆ చూసినప్పుడు దాన్ని మనం ఒక ఎస్టిమేట్ చేయగలం దాన్ని ఫోర్కాస్ట్ చేయగలం కాలం సంపూర్ణమైనప్పుడు కాలం మీద పిలిచినప్పుడు ఇదిగోండి వాటిల్లో చెప్పుకోదీంది వాటిల్లో సూచన కరంగా చూసినగా మన ముందు ఉంచబడింది ఏంటి అంటే అపాయకరమైనటువంటి పరిస్థితులు అది శరీర సంబంధమే కానివ్వండి ఆత్మ సంబంధమైనే కానివ్వండి అయితే ఇక్కడ ఏంటి అన్నారంటే ఇదే అధ్యాయంలో పన్నెండో వచ్చిన ఒకసారి చూస్తే పన్నెండో వచ్చిన ఒకసారి చూస్తే మూడో అధ్యాయం పన్నెండో వచ్చిన అట్టి హింసలను సహించిటివి కానీ సారీ క్రీస్తు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుతురు క్రీస్తు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుతున్నారు దేవుని విషయమై దేవుని దగ్గరకు చేయా ఇవో నీ తల్లి ఇగో నీ సహోదరుడు నీ గురించి బయట ఎదురు చూస్తా ఉన్నారు అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఒక నా తల్లి ఎవరు సహోదరుడు ఎవరు ఫిజికల్ గా ఉన్నటువంటి రిలేషన్ గురించి ఆయన మాట్లాడట్లేదు కానీ ఎవరైతే దేవుని చిత్తాన్ని అనుసరించి దాని ప్రకారం చేయవారో చేయవారు చేయువారుగా ఉంటారో వారే నా తల్లి వారే నా అంటే ఆ మార్గంలో ఆ ఇరుకు మార్గంలో ఆయన శిలువును ఎవరైతే వెంబడిస్తూ ఆయన శిలువును ఎవరైతే అనుదినం మోస్తూ వాళ్ళకి కలిగినటువంటి వేదనలు శోధనలు దాన్ని పక్కన పెట్టేసి ఇబ్బంది కలిగినప్పుడు ఆ శిలువుని పక్కన పెట్టేసి ఇబ్బంది కలిగినప్పుడు వేదన కలిగినప్పుడు దేవుని పక్కన పెట్టేసి వాళ్ళ కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడేమో అంతా బాగున్నప్పుడేమో దేవుని మర్చిపోయి వెళ్ళడం కాదు ప్రతిక్షణం ప్రతిక్షణం ఆ సిరువును మోస్తూ ఎవరైతే ఉంటారో దేవుని చిత్తాన్ని ఎవరైతే ఎరిగి ఉంటారో ఎవరైతే కలిగి ఉంటారో వారే కలిగిన అసలు మధ్య కాలంలో ముఖ్యంగా ఆంధ్రాలో ముఖ్యంగా భారతదేశంలో పరిస్థితులు విపరీతమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులను చూస్తా ఉంది వారిని సేవకులైనటువంటి బాగా భయంకరమైనటువంటి సేవ చేసినటువంటి ఆయన భక్తుల్ని ఎవరైతే ఉన్నారో వారి మరణం చూస్తే లాస్ట్ డేస్ లోకి వచ్చేపాటికి వాళ్ళు నైత్య శత్తులు చంపడము లేకపోతే వారిలో ఉన్నటువంటి అనారోగ్యం వారిని ఇంకా బాగా లోతుకు తీసుకొని రండి చూ చనిపోయే స్థితికి తీసుకొని ఎంత శ్రేమను అనుభవించాలి ఎంత వేగంగా అనుభవించాలి గొప్ప సేవకుండా ఇప్పుడు నాకే ఎందుకు వచ్చింది ప్రభావ అంటే తెలియదు వైపు మొత్తం ఒకసారి మన జ్ఞాపకం చేసుకొని మళ్ళీ తిరిగి చూసుకుంటే గారికి వచ్చినటువంటి సేవలు ఆయనకున్నటువంటి నిందలు ఆయన మీద ఉన్నటువంటి అవగాహనాలు ఆయన కలిగినటువంటి బాధల్లో ఏది కూడా ఆయన కోరి చేసుకున్నది కాదు కేవలం దేవుని దేవుని ఎడదా అతనికి ఉన్నటువంటి యథార్థత ఎంతవరకు అంటే భార్య కూడా ఒక మాట లాస్ట్ లో ఏమైనా దేవుని నామాన్ని దూషించి చావరాదా ఇంకనూ నువ్వు యథార్థతను వేడవా దేవుణ్ణి ఎప్పుడైతే పట్టుకుంటారో దేవుణ్ణి ఎప్పుడైతే కలిగి ఉంటారో దేవుని ఆ మంచి సంబంధం ఎప్పుడైతే కలిగి ఉంటారో వారికి ఈ లోక సంబంధమైనటువంటి ఆపదలు ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలు తప్పు ఈ శ్రమ ఏందా లేదు ఏ భాగం లేదు హాయిగా ఉన్నా ఉంటామా చూస్తే మనం దేవే అందుకే ఇక్కడ ఏమంటున్నాయంటే క్రీస్తున్నందు సద్భక్తితో బ్రతకలు ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు ఏమి ఎక్సెప్షన్ ఏమి లేదు వాళ్ళు వీళ్ళు అని చేసినందు సద్భక్తితో బ్రతకాలని ఆశ కలిగి ఆ రకమైనటువంటి మార్గంలో ఎవరైతే ఉన్నారో ఆయన్ని వెంబడిస్తా ఉన్నారో వారందరూ ఏం పొందుతారంట హింస పొందుతారు ఎప్పటి నుంచి స్వయం యేసు ప్రభు దగ్గర తీసుకోండి ఆయన పొందలేదములు ఆయన కలగలేదాదులు ఆయన వెంబడించిన పన్నెండు మంది శిష్యులు పరిస్థితి ఏంటి ఎవరైనా లగ్జరీగా కంఫర్ట్ గా జీవించినట్టు చూస్తావా భయంకరమైనటువంటి మిషనరీస్ గా ఉన్నటువంటి పరిస్థితులు మిషనరీస్ గా ఉండి ఎంతో దూర ప్రాంతాలను విడిచిపెట్టి రక్త సంబంధికి విడిచిపెట్టి వారు పుట్టి పెరిగినటువంటి ఆ ప్రాంతాలను విడిచిపెట్టి ఎంతో సుదీర్ఘమైన ప్రాంతాలకు దూరంగా విడిపోయి ఒక మిషనరీస్ గా ఉండి వారి ముద్ధిలో పరిచయం చేస్తూ రకరకాలైనటువంటి వ్యాధులతో రకరకాలైన ఇబ్బందులతో పరిణించిన వారు చాలా మంది ఉన్నారు వారు అందరితో పోల్చుకుంటే మనకి ఇబ్బందులు లేవు మనకున్నటువంటి ఇబ్బందులు మనకున్నటువంటి శ్రమ శ్రమలు కానీ కావు ఇంకా ఏమంటారంటే పదిహేడు వర్షాలు దైవజనుడు సన్నద్దుడై ప్రతి సత్కార్యమును సంపూర్ణం సంపూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీత్యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమునది నిజమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి భారం వాళ్ళ మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి అంటే ఇదిగోండి అదేమని చెప్పబడిందంటే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యముకు పూర్ణముగా సిద్ధపడి పిండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి ఎందు ప్రయోజనకరమైనది ఈ నాలుగు విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఒకటేంటంటే ఉపదేశించటప్పు ఉపదేశుడే ఉండవసరం లేదు దేవజనుడే ఉండవసరం లేదు ఉపదేశం చేయడానికి వాళ్ళేస్తానికి దేవజనుడే ఉండవసరం లేదు బా ఎవరికైతే ఉందో మార్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కలిగిండే ఎవరికన్నా గుర్తి చెప్పడానికి గుర్తించడానికి వారిని సన్మార్గంలో ఉంచడానికి పాయింట్ ఏంటి అని అంటే ఇది ఒక హెచ్చరిక లేదంటే అడ్వైజ్ అనుకోవాలి వార్నింగ్ కాని అడ్వైజ్ కాని అనుకోవాలి ఒక సలహా గానీ ఒక హెచ్చరిక కాని అది ఏంటంటే తప్పుడు మార్గాల్లో నుంచి అంత ఎంత ముందు అపాయకరమైనటువంటి పరిస్థితి సారమైనటువంటి పుస్తకం ఇప్పుడు ఏంటి అని అంటే విశ్వాసంలో ఏ విధంగా ముందుకెళ్లాలి తర్వాత తప్పుడు బోధని ఏ విధంగా వారించాలని తప్పుడు బోధ నుంచి జనాన్ని ఎంతమందిని మనం కాపాడాలి ఎన్నో సంవత్సరాల దగ్గర నుంచి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై కి ఆయన లోకంలో ఈ లోకంలోకి జన్మించి మన పాపాల కోసం ఆయన చేపాల కోసం మన పాపాల కోసం ఆయన ఆయా శిల్ల పెట్టుకొని ఆయన వరకు చనిపోయి అరణించిపడిన తర్వాత కాబట్టి చాలా మంది ఈ రోజు నేను అడుగుతున్నది ఏంటి అంటే నిజమే మీరు ఆరాధిస్తున్న రెక్కిస్తే మరి ఇన్ని రకాల ఇన్ని రకాల టేగలు ఇన్ని రకాలే ఉండదు కదా ఆ తర్వాత ఆ పోస్తుల బోధ ఏ విధంగా ఉంది ఆ ఏ విధంగా దాన్ని బోధించారు ఏ విధంగా ప్రకటించారు ఏ విధంగా వారు సన్మానకంలో విరిగి వాడిని ఉంచారు ఎంట ఏ విధంగా రొట్టమీర్చారు అవాసే విధంగా ఉన్నారు అనేటువంటి విజయాలు చేసి ఇంకా అదేమైంది అంటే ఒక చర్చికి మాత్రమే కన్లెంట్ అయిపోయింది ఎట్టి అనేదాన్ని వాళ్ళు ఇంకా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా చర్చ భవంతులుగా కట్టడం ఏమో మంచి పెడుతున్నారు దాంట్లో తెనవదాకా లేదంటే దాంట్లోకి వచ్చిన తర్వాత కొట్టుకొని కోర్టుకి వెళ్లి గేట్లు పెట్టుకోవాలి అమ్మేసుకొని ఆక్షన్స్ పెట్టుకొని దాన్ని చూసే ప్రాఫిట్స్ మళ్ళా కుట్టుకొని ఆ టీఏ సింహాలు గానోయే ఆ గోడౌన్ గాను పెట్టుకునేటువంటి పరిస్థితులను ముఖ్యంగా చాలా ఆంధ్రలు చూస్తూ ఉన్నాయి ఇక్కడేమున్నాడు అని అంటే మూడు ఐదవ ఐదు రోజులు ఒకసారి చూస్తే భక్తి గత ఉండి స్థితిని ఆచరించుకున్న వారిని ముందు భయంకరంగా భయంకరమైన భక్తి ఉంటుంది ఇచ్చి చక్కగా పాటలు పడతారు ప్రార్థన చేస్తారు వాక్యం చదువుతారు వాక్యం చెప్తారు అన్ని చేస్తారు కానీ దాని దాని దాని సారాన్ని ఆ జీవాన్ని తీసుకోవడం రోజులు దుర్జనులు ఉంచకులను ఇలను మోసరచు తా మోసపోవచ్చు అంత అంతకంతకు తెలియకపోవచ్చు ఎవరు జను వీరు సజ్జనుల్లో రాగానే ఉంటారు వీరు కూడా ఆ గోధుమలను వీరు కూడా ఆ గోధుమలతోనే ఒక రకమైనటువంటి గోధుమ రాగానే కనబడే ఆ గురుగులు ఈ గురుగు దీకితే డామేజ్ కలుగుతుంది అవన్నీ మనం ఎవరు నమ్మించే విశ్వాసంతో పాటే సేవకుల్లాగానే రకరకాలైనటువంటి వేషాలలో ఉండి వీళ్ళందరితో ఉండి వీళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే మోసపరిచేటువంటి వారుగా ఉంటారు వారు అంతకంతకు వారి వారి గారికి తీరు తెచ్చుకునేటువంటి వారుగా ఇవి వచ్చిన వంతమైనటువంటి హెచ్చరిక లేదంటే వార్నింగ్ కాని ఒక రకమైన అడ్వైజ్ గాని ఉంటుంది అయితే వీళ్ళన్నిటి ఎవరు ఎవరు బోధించగలరు అని అంటే ఇదిగోండి ప్రత్యేకమైనటువంటి భారం ప్రత్యేకమైనటువంటి బాధ ఎవరి పడింది ఏంటంటే కేవలం పౌరులకు మాత్రమే కేవలం పౌరులకు మాత్రమే ఎక్కువ ఆయన చాలా మంచి గుణగణాలు ఉన్నాయి ఆయన చాలా లక్షణాలు ఆ లక్షణాలు గుణగణాలు ఏంటి అని ఏంటంటే ఆయనకు పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఉత్సాహం అంత అయిందా కాదు ఆయనకి ఆ అవార్త ఎంతో మక్కువ ఉంది ఎంతో ఆసక్తి ఉంది కాబట్టి ఆయన ఆ పరిచయం పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఎంత ఆసక్తి అంటే స్వార్థను ఒకవేళ నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పి ఆయన శ్రమగా ఎంచుకున్నాడు స్వార్థను ప్రకటించకపోతే అంతగా ఆయనకి ఆసక్తి కలిగి ఉంది ఎవరైతే ఈ స్వార్థ లేకపోతే కొన్ని మంచి లక్షణాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారో ఆశ కలిగి ఉంటారో వారు ఏం చేస్తారు అనేదంటే వారికి మాత్రమే భారం ఉంటది కాబట్టి ఇదిగో నువ్వు ఈ విధంగా ఉండు నువ్వు ఈ విధంగా ఉండబాకు అని చెప్పి కొన్ని రకాలైనటువంటి హెచ్చరికలను లేదంటే కొన్ని రకాలైనటువంటి సూచనలను సలహాలను అప్పవారికి ఇస్తా ఉంటారు ఇవో ఈ విధంగా పోతే నీకు సమస్యలు వస్తాయి నువ్వు కాబట్టి ఆ మార్గంలో వెళ్ళబాక అలాంటి ఆలోచన కరిగి అలాంటి తనముతో నువ్వు నిండి ఉండబాక నువో నువ్వు ఈ విధంగా ఉంటే నీకు వచ్చేటువంటి లాభం ఈ విధంగా ఉంటుంది నీకు వచ్చేటువంటి ఆ ఆశీర్వాదాలు ఈ విధంగా ఉంటాయి నీకు వచ్చేటువంటి ఆ తలంతు రెట్టింపు అనేది ఈ విధంగా చేసుకోవచ్చు నీకు కలిగినటువంటి తనంతుని ఇంకే విధంగా రెట్టింపు చేసుకోవచ్చు అని చెప్పి ఆ కలిగినటువంటి ఆ భారం ఉన్నటువంటి మాత్రమే చెప్పగలరు ఆయనకి వినయభైభక్తుల్లో నిస్వార్థతలో ఆయనకి మించినటువంటి వారు ఇంకెవరు లేరు ముఖ్యంగా నూతన నిబంధనకు తర్వాత వారమంత బాధ్యత అంత ఆయన మీదే నింపబడింది ఆయనే ప్రతి సంఘాన్ని కట్టి స్థాపించి ఆ సంఘాల యొక్క స్థితిగతం తెలుసుకొని వాటి యోగక్షేమాల గురించి ప్రతి ఒక్క హెచ్చరిక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు ఒకటోసారి రెండోసారి ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయినా సరే వాళ్ళని ఈ ఉత్తరాల ద్వారా బలపరుస్తూ వాళ్ళ గురించి అనేక నిత్యం ప్రార్థన చేస్తూ సాగినటువంటి అనుభవం ఆయనకి మాత్రమే తర్వాత థియోలాజికల్ ఇన్సైట్స్ అనేవి ఆయనకే ఉన్నాయి వేదాంతపరమైనటువంటి అవగాహన ఎందుకు ఏంటంటే ఆయనకి అన్ని తలంతులు అన్ని రకాలైనటువంటి అనుభవాలు అన్ని రకాలైనటువంటి ఆసక్తి ఆయన మీదే ఉన్న కలిగి ఉంది ఎప్పుడు క్వాలిటీ వస్తుంది అంటే ఆసక్తి ఉంటేనే ఆసక్తి లేకపోతే ఆ పని క్వాలిటీ కదా చేయలేరు ఆసక్తి లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోతే భోజ భోజనం చేయాలన్నా కూడా చేయలేరు తినలేదు దాన్ని దాన్ని సహించరు జీర్ణించుకోలేరు తినడానికి ఇష్టం ముట్టించుకోరు దాని మీద తినడానికైనా సరే ఆసక్తి కావాలి ప్రయాణం చేయడానికైనా సరే ఆసక్తి కావాలి దేవుడితో సహవాసం చేయడానికైనా సరే ఒక ఆసక్తి కావాలి ఆయనకు అంత ఆసక్తి ఉంది కాబట్టి ఆయన అన్నిట్లో ఒక కోటని కాదు దాదాపుగా తొమ్మిది పది పాయింట్ వ్యూస్ లో నుంచి రుణాలలో నుంచి ఆయన సమర్థుడు అని చెప్పి నిరూపించుకోగలరు ఆయనకున్నటువంటి కంపాషన్ ఎవరి ఆయనకున్నటువంటి కరుణ సానుభూతి ఎంత గొప్పదో తర్వాత ఆయనకున్నటువంటి పట్టుదల ఎక్కడంత ఎంతెంత దూరం ప్రయాణం చేశాడో ఏ విధంగా ప్రయాణం చేశాడో ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడో ఎన్నిసార్లు ఆ సముద్ర ప్రయాణంలో ఆ వాడ పగిలిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎంత జర్నీ చేశాడో ఎట్లా తిన్నాడో ఎక్కడ కూడా ఎక్కడ మాట ఇంకేముంటాడంటే ఏదైనా ఎలాంటి పరిస్థితులైనా కరువైనా కడుగైనా ఒకసారి ఎంతైనా ఉపద్రవమైనా ఏదైనా సరే ఏదైనా ఏదైనా దాన్ని ఫీస్ చేసు గొప్పగా చెప్పాడండి అలా రెడ్డిగా చెప్పాడండి చాలా మంది నోటుతోనే చెప్తారు కానీ అంత కమిట్మెంట్ గా ఉండలేదు ఎంత చెప్పుకున్నా వ్యక్తిగతంగా ఆ విషయంలోనైతే కొన్ని విషయాల్లో నేను కూడా నేను ఉండలేదు వాడు జ్ఞాపకం చేసుకుంటాం కానీ వాడు చేసిన పనులన్నీ చెప్పుకుంటాం కానీ నా పరిస్థితి ఏంటి నేను ఆ విధంగా ఉన్నానా నేను క్రీస్తు పౌరులు ఎటు నడుచుకోలేను కానీ కనీసం పౌరులు ఆ జ్ఞానంతో పౌరుకున్నటువంటి ఆశ ఏ మాత్రం పోల్చుకుంటే ఆయన పోల్చుకుంటుంది కనీసం ఒక్క చిన్న ఒక్క పాయింట్ ఆయన నాలో ఆ భారం ఆ బాధ్యత ఆసక్తి ప్రేమ ఆ తపన నాలో ఉన్నాయా అని అంటే ఏవో ఆయన ఎంత గట్టిగా చెప్పేవాడు కొట్టుగా అంత గట్టి కొట్టు కదా ప్రాంతం వెళ్ళాలి ప్రాంత ప్రజలకు నేను చూతం ప్రకటించాలి ఏంటంటే మరి ఈ ఈ సముద్రాన్ని ఎండదాటి వెళ్ళగలను ఈ ఎలన్నింటినీ దాడుకుండా ఎట్లా వెళ్ళగలం ఓడలేదు కదా పడవలేదు కదా ఏమనుకోలేదు ఆయన అనుకున్నట్టు అంతే ఆయన దగ్గరికి పోయేవాడు ప్రయాణం ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత ఓడిఫైనా ఏంటి చేయకోకుండా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వెళ్ళి అవన్న వారికి ఆ స్వార్థం ప్రకటించడంలో అంత కొత్త ఎందుకు వెళ్ళారు దెబ్బలు ఎవరు వాళ్ళ ఎందుకోసం కోసమే దేవున్ని పరిచయం కోసమే ఆయన దేవుని ప్రకటించడం కోసమే తనకుంటూ ఏ స్వార్థం లేదు తనే సంపాదించుకోవడానికి కాదు కానీ ఆత్మల గురించే కొన్ని కోసమే కాబట్టి అన్ని సంఘాలన్నీ ఆయన బలపరచగలిగాడు కొంతమంది శిష్యులుగా ఆయన తయారు అన్ని పత్రికలు రాయగలిగాడు ఎక్కడ కూడా ఆయన అర్థంతో వెతికినట్టు అధికారం కలిగినటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడిగా యొక్క హృదయవాడిగా సంస్కృతి పట్ల వాళ్ళ సంస్కృతి పట్ల ఎక్కడా కూడా తరతమకుండా వాళ్ళ సంస్కృతిని తెలుసుకునే దాని ప్రకారం వెళుతూ దాంట్లో నుంచి వాళ్ళని స్వాతులకి సందర్భం మార్గదర్శకుడుగా ఎంత మార్గదర్శకుడు అంటే భోజనం ఏమంటాడు అంటే నేను పని చేయకుండా మీ భోజనం కూడా చేయలేదు ఇలా కొంతమంది ఖాళీగా ఉంటూ వాళ్ళకి ఆయన హెచ్చరిస్తా ఉంటాను నేను ఏ విధంగా ఉన్నానో మీకు తెలుసు నా చెప్పిపడియో మీకు తెలుసు ప్రతిదీ ఆయన సాక్ష్యాన్ని ఆయన చెప్పుకుంటూ ముందు మీకు తెలుసు నేనే విధంగా ఉన్నాను ఆ పరిస్థితి అన్ని గమనించారు మీరు నన్ను చూస్తానే అన్నారు కానీ మీలో నాలో ఉన్న అనుగోలు కూడా లేదు అంటే ఆయన అంత భయంకర భారం కాబట్టి ఆయనకు అంత గొప్ప ఆయన చేయగలిగాడు అది యాక ఆ రోజుల్లోనే ఆ రోజుల్లోనే త్రిమూతిని బలపర త్రిమూతి చుట్టుపక్కల ఏ విధంగా ఉంది త్రిపక్కల మనుషులు ఎలాంటి చుట్టుపక్కల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అది గమనించి ఎరిగి కొంతొమ్మిది రకాలు ఉన్నటువంటి అనుగరణాల గురించి బోధిస్తూ వచ్చాడు ఏం అంటే రెండో వచ్చినది అదే మనుషులు స్వార్థ ప్రియులు మనుషులకు ఎంత భయంకరమైన స్వార్థం ఎన్ని విషయాలు అది ఒక ఆహారం విషయమైనా అది ఒక బట్టల విషయమైనా అది ఒక భోజన ఉద్యోగం విషయమైనా అన్నిట్లో స్వార్థం దేంట్లో స్వార్థంగా ఆలోచించడం అంటే ఆధ్యాత్మిక స్వార్థంగా ఆలోచించలేము నిస్వార్థంగా ఉండడాను నేను ఆలోచిస్తే దాంట్లో ఆ పాయింట్ ఆఫ్ స్వార్థంగా కనుక ఆలోచిస్తే నాకు అన్ని సంఘాలు ఎంత ముందుకెళ్తా ఉండి ఉంటాయో మా సంఘానికి కావాలి మాకే కావాలి ఆ ఫెయిషిప్ కావాలి ఆ బహుమతులన్నీ పర్లోకబో పర్లోక జ్ఞానం అంతా మాకే కావాలి పర్లోకబో ఆ బహుమతులన్నీ మాకే రావాలి పరలోకంలో ఆ ఇచ్చినటువంటి ఆ జీవిక రంగాల్లో వాటన్నింటిలో పేర్లు మొట్టమొదటి ప్రధానమైన మా ఉండాలి ఊరిపడితే సంఘాలని ఆ విధమైన స్టేట్ తో ముందుకెళ్తా ఎలాంటి మంచి ఆరోగ్యకరమైన పోటీ ఉంటదో కానీ దీంట్లో ఉండదు కానీ మిగతా అన్ని విషయాల్లో ఈ సారంగా ఆలోచిస్తే స్వార్థం స్వార్థం లేని మనిషి కనపడదు స్వార్థం లేని సంఘం ఈ సంఘానికి స్వార్థం లేదు అని అనలేదు ఈ రోజులో కాబట్టి మనుషులు స్వార్థ ప్రియులు ఈరోజు డబ్బులు ఎవరు చూసినా ముప్పై ఐదు సంవత్సరాల ముప్పై ఎంత ఏంట ము వేల నలభై అంటే చాలా తక్కువ కాస్ట్ వచ్చేసేయి సభకులు ఐదు రూపాయలకి పది రూపాయలకి వచ్చే సందర్భాలు లేకపోలేదు రోజు వ్యక్తి కనీస జీతం వెయ్యి రూపాయల నుంచి మ్యాక్సిమం జీతం రెండు మూడు లక్షల వరకు ఉంటుందంట ఒక కంపెనీ అది ఒక కంపెనీలో పనిచేసే వాడికి అయితే ఆ కంపెనీ బాను జీతం ఆ దినానికి వచ్చేప్పటికీ అతనికి వచ్చే ప్రాఫిట్ కానీ అతనికి వచ్చే జీతం కానీ అది అంతా చూసుకుంటే అతనికి యావరేజ్ గా నుంచి మూడు లక్షల రూపాయలు ఉండొచ్చు అట్ ఆ స్థితిని బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి కూలికి వెళ్తే ఒకరం సొంతంగా వారికి కలిగి ఉంటే ఒక రకమైనటువంటి రోజు అంత తిరిగిగా ఉంది కానీ తిరిగి సొసైటీ కానీ కులికి కానీ ఈవెన్ చర్చేసి కూడా ఈమెంట్ చర్చెస్ కూడా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆ టైంలోంచి భూదేశానికి ప్రోత్సహించడంలో కానీ వారికి ఆ ఖర్చు అయితే మర్చిపోయారు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వందల సంవత్సరాల క్రితం ఎవరు ఆ రకంగా దాచిపెట్టిన డబ్బుతో మిషనరీస్ గా ఈ దేశాలు పంపిస్తే మనకు చూడటం మనం ఏ దేశానికి పంపించిన పనికి పంపించకపోయినా కనీసం మన పక్క పొరుగు పొరుగు ఉన్నటువంటి పొరుగు పొరుగు పొరుగు గ్రామస్తుకి పొరుగు మండలం వాళ్ళకి పొరుగు జిల్లా వాడికి పొరుగు రాష్ట్రం వాడికి కొంత డబ్బుని తీసుకున్న వాడి పరిస్థితుల్లో వాడిని పొలపరీ లేకపోతే వాడికి ఏదైనా అవసరాలు దేవుని తీర్చడానికి ఎవరు ముందుకు వచ్చేసి తెచ్చేసుకోవాలి ఈ విషయంలో మనుషులే కాదు వాళ్ళు కూడా అబద్ధాలు వాళ్ళు అందరగండంలో ప్రవర్తించడం అహంకారంలో చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు చాలా పరిస్థితి చాలా ప్రౌడ్ గా ఉంటారు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఉన్నట్టు ఆ పేరెంట్స్ ఇచ్చేటువంటి లైఫ్ స్టైల్ వాళ్ళు నేర్పించేటువంటి లైఫ్ స్టైల్ వాళ్ళు జీవన విధానం తర్వాత దూత చిన్న చిన్న వాటిలో భాగం చేసుకునే వాడి మీద ఎంత భయంకరంగా దుర్భాష పడతా ఉంటారు హోటల్లో బుక్ చేసేవాడు స్కామింగ్ చేసుకునే గార్బేజ్ కలెక్టర్ కలెక్ట్ చేసుకునే వాడుతూ ఉంటారు తర్వాత తల్లిదండ్రులకు అవిదేయులు ఈ రోజు పిల్లలు ఏ విధంగా తయారైపోయారు అంటే తల్లిదండ్రులకి దాని బయట చెప్తున్నారు మీ తల్లి నేను దాన్ని సన్మానిస్తాను అని దానికి భిన్నమైనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ పిల్లలుగా ఉన్నారు క్రైస్తవత్వం అనేది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అన్న ఇవ్వండి ఆ తల్లిదండ్రులకు కవిదేయుడు తల్లిదండ్రులు కవిదేయుడు అన్నది బైబుల్ మనకి రవీంద్రెడ్డి విధానాన్ని నేర్పించలేదు అలా తల్లిని తండ్రిని సన్మానించేవాడు సన్మానించాలనేది అప్పుడు వాళ్ళ వాళ్ళ మెసేజ్ కావాలి తల్లిని తండ్రిని ప్రేమించేవాడు కావాలి అని మనం దూరంగా పెట్టి వాళ్ళ కవిదేతను చూపించేవాళ్ళు కొత్త ఎంత సహాయం చేసిన ఎంత మేలు చేసినాను కదా అంటే చేశారా అన్నీ ప్రశ్నించేవాడు అంతగా ఉందంటే కాలం అంతటా పెరిగిపోయింది ఆ విధమైనటువంటి జనం ఎవరు ఎంతమంది అంటే మొత్తం కొంత రకాలైన వాళ్ళు ఎవరు అంటే అతి దృష్టి అనురాగ రైతులు అనురాగంటి ఏంటో తెలియదేమో అనురాగా మర్చిపోయారు ఒకరిలో ఒక ప్రేమితులు లేదు సగా ప్రేమించుకోవడం అనేది తెలియదు తర్వాత ఒక పాపరించి ఒక పాపర మీద ప్రేమ కలిగినటువంటి వాళ్ళు నేను ఒక పాపం వెళుతుంటే కనీసం ప్రయోజనాన్ని కూడా చెప్పడం ఇంకా వాళ్ళు కాదు అన్నట్టుగానే చూసుకుంటా పోతా ఆధ్యాత్మిక స్థితి అట్లాగే ఉంది వాళ్ళ శారీర మానసిక స్థితి ఆ కాబట్టి ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళకు నువ్వు విముఖుడు దూరంగా ఉండు అది ఒక అయితే ఇంకో మాట నేను అర్థం ఏంటి అంటే ఒకవేళ ఈ రోజు ఆ రోజు పౌలు తిమో తిగిడు ఒక సలహాడు ఇలాంటి వాళ్ళందరినీ వీళ్ళందరికీ దూరంగా పారిపో వీళ్ళందరికీ దూరంగా ఉండు విముఖుడు పోయి ఉండు ఆ స్పిరిట్స్ ఏమేమి ఉన్నాయో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాటికి దూరంగా నువ్వు అని చెప్పాడు అయితే ఈ రోజు వాటన్నిటినీ ప్రేమించి ఈ రోజు మనం నల్లు దాచుకుంటున్నామే మనసులో పెట్టుకుంటాను మనం ఉండవలసింది విష్ణు కాగా ఇదిగోండి వీళ్ళి గుణగణాలంటే గుణగణాలి ద్వేషులు అపవాదిలు అతి అధిగు సజ్జన ద్రోహులు ఈ పదం ఏంటి అని అంటే అన్నం తింది వారి ముందు ఉండేవాళ్ళు రాజీ వాళ్ళ తీసుకుని పోతుపోతా ఈరోజు మంచిగా భోజనం పెట్టి ఏదైనా మంచి మంచిగా సెలవుని పెట్టి భోజనం పెట్టి పంపిస్తే తప్ప పోతా ఆ ఊరికొచ్చి సొమ్ము పోతే ఇంకోదన్నా వాళ్ళు కీడిని లేదంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళు పెట్టిన దాన్ని అది అరయించుకోకముందే వాళ్ళ గురించి గా మాట్లాడతారు వాళ్ళ కీడును పోవడం వాళ్ళ కీడుని శంకించడం కీడు వాళ్ళ కీడుని జరగాలని చేసేటువంటి పరిస్థితులు ఇది మూర్ఖులు గర్మాంధులు దేవుల కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే ఇలాంటి గుణాలన్న ఈరోజు దేవుల కంటే ఎక్కువగా సంఘాలు ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కువగా దేవునికి ప్రయారిటీలు కానీ ఇతరన్నిటికీ ఎక్కువ ప్రయారిటీ ఏదైనా పండుగ క్రిస్మస్ కానీ లేదంటే ఆ ఏస్టోర్ కానీ చూడండి వాటిలో తోనికి రావడానికి ఉండదు వ్యక్తులకి మనుషులకి వాటికి మాత్రమే ప్రాధాన్యత అటు చక్కగా ఆ రోజు ఎవరెవరినూ అన్నింటి తీసుకొని వచ్చి సపరేట్ చేయించి అతనికి దండలేసి సన్మానించి అతనిచ్చేటువంటి కానుకలు తీసుకొని అతను పొగిడి అతని ముందు ఈ చిన్నపిల్లలతో ఆ సండే స్కూల్ స్కింగ్ లేకపోతే నాయకులు నాట్యాలు చేయించి కాసేపు ఎంటర్టైన్మెంట్ పంపించేటట్టు ఉంటారు కానీ వాళ్ళకి ఉండదు దేవుడు నారాంటి పరిస్థితి చాలా చాలా సంఘాలు పరిస్థితులే ఈ రోజు ఎక్కడో ఎవరు కూడా ఉంటే కదా ఆ రోజులో సంఘం ఇలాంటి వాళ్ళు ఉన్నారేమో కానీ అంటే సమాజంలో సమాజంలో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజు క్రైస్తూ సంఘం ఈ గుణాలు ఒకప్పుడు శరీరంగా ఉంది ఈ రోజు ఆత్మీయంగా మారిపోయింది కాబట్టి పౌరు చేస్తా ఉన్నాడు భారం మాత్రమే ఉంది బాధ్యత పౌరులకు మాత్రమే ఉంది ఎందుకంటే మంచిగా అట్లా ఉన్నటువంటి ఆసక్తి ఒకవేళ ఈ గుణగణాలన్నీ కలిసి చేరితే లేదంటే మనిషి దగ్గర ఉంటే ఎక్కడ మనిషిని చెరుపుతాయో పాడు చేస్తాయో మనిషిని ఎక్కడైపు తీసుకొని పోతాయో అనేటువంటి ఒక ఆలోచనతో ముందుగానే హెచ్చరిస్తూ ఆశనిస్తూ ఉన్నాడు ముందుగానే వాళ్ళని వారం లేదంటే ఒక రకాల సూచనలు సలహా ఇస్తూ ఉన్నాడు పావులు పరిస్థితి ఇట్లా ఉన్నాయి కావాల నుంచి ఆ రోజు సమాజంలో ఉన్నాయి అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సమాజంలో నుంచి సంఘంలో ప్రవేశించి ఈరోజు ఇవి ఎక్కడో బయట వాళ్ళు ఎత్తుకోవాల్సి పడ జీవితాల్లో కాబట్టి ఇప్పటికీ వైడు అని చెప్పి హెచ్చరిస్తూ వచ్చాడు లేదంటే ఒక సూచన సలహా ఇస్తూ వచ్చాడు కానీ ఈ రోజు ఉండక తర్వాత లేకపోతే చుట్టూ వచ్చిన తర్వాత ఎవరికి నుంచి తప్పించబడుతున్నాము లేకపోతే మనం తప్పించేది ప్రయోజనం చేస్తున్నాము మనం లేకపోవచ్చు ఎవరన్నా ఉంటే ఒకవేళ మనం కాపాడగలుగుతున్నాము అనేది తెచ్చుకోవాలి మనకు మనకి వాక్యం చెప్పుకొని మనమేమో టైం పాస్ చేసుకుని ఈ రోజు నా టైం నేను పోతున్నాను సక్సెస్ కంప్లీట్ అయిపోయింది ప్లాక్ ఫ్రేమ్స్ ఆ చేసుకున్నాం వచ్చేసాం అన్నది కాదు కానీ మనమే చెప్పుకుంటే ఉపయోగం ఏమీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అనేది అంటే ప్రాక్టీస్ చేయాలి ఆలోచించి ఇప్పుడు మనం సరిని చేసి ఆ విధంగా మరి అభివృద్ధి పౌడు ఎలా హెచ్చరించాడో ఈ రోజు ఆ మాత్రం మనం కూడా సమాజంలో ఉన్నటువంటి వారిని సంఘంలో ఉన్నటువంటి వారిని సన్మార్గంలో చేయకపోతే కాలం అపూర్ణమయ్యే పరిస్థితి వచ్చింది అత్యధిక వచ్చేసింది ఇవన్నీ అపాయకరమైన పరిస్థితిలో ఉన్నాం ఆయన ఆకలిగా దగ్గరలో ఉంటే ఈ గుణగుణాలన్నీ మనలో మనలో సంఘంలో ఉండే మనం వీటితో పాటు ఉండలేదు ఆయన రాకడంతో ఆయన రాకడంలో ఆయనతో పాటు ఉండలేదు కాబట్టి ఆయన ఉండాలి ఏంటంటే వీటన్నిటిని విడిచిపెట్టాలి వీటన్నిటినీ దూరం ఉండాలి కాబట్టి ఆ విషయాలు వాటిని ప్రార్థిస్తూ కోరుకుంటూ మనం మాటలో తగ్గించిండో దించిపించిన ఎంతో ఉన్నారు ప్రభావితమైన త్రిమూర్తి ప్రభావ తిరుమూతి ప్రభావం వచ్చిన విధానాన్ని వాటిని మీకు ఎంతో ఉన్నా త్రిమూర్తి సరి చేస్తూ వచ్చాడు త్రిమూర్తికి ఆ మల్లెను ఆ మచ్చ ఆ డాగు అనేది అతని మీద పడపోకుండా ప్రభావం కాపాడుతూ వచ్చాడు ప్రభావ లాంటి జ్ఞానంతో నింపినందుకు మీకు ఎందుకు ప్రభావ తల్లి సమాజంలో ఉన్నటువంటి ఆయన లోటుబాట్లన్నింటినీ ప్రభావ గారికి మీరు తెలియపరిచారు కనపరిచారు కాబట్టి ఆయన చూడగలిగాడు కాబట్టి ఆయన హెచ్చరించగలిగాడు బోధించగలిగాడు గర్తించగలిగాడు అదేది ఒక వార్నింగ్ ఇవ్వగలిగాడు ఒక హెచ్చరిక ఒక సూచనగా ఉంచగలిగాడు ప్రభా తిమోతి కూడా వాటి అన్నింటినీ గ్రహించగలిగాడు ప్రభా కాబట్టి మీకు వేలాది ముందనాల తండ్రి ఈ రోజు ప్రభా మాకు తెలియపరిచారు మేము కూడా ప్రభావ తెలుసుకొని ఒకవేళ మాలో ఉంటే పెట్టుకోవడానికి విడిచిపెట్టడానికి ఒకవేళ ప్రభావానికి సరి చేయవలసింది కదా ఆ విధంగా సరి చేయడానికి ప్రభావితంగా మీరు వాడుకొని మీరు చర్యలు మన ప్రాథమిక ఉంటే చెప్పండి ప్రార్థిద్దాము రాధని బ్రదర్ గురించి ప్రార్థించండి అతను దేవుని భయభక్తులు కలిగి ఉండాలి భార్య భర్తల నుంచి పరిశుద్ధు తండ్రి కృపామైడ జీవం గల దేవ ఇసు ప్రభావ నీకు ఎంతో వందాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతి గున్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధుడైన దేవ నికే స్థతులు శ్రోతాలు అర్పించుకుంటున్నాయి నా దేవ నా ప్రభా ఈ గడిచిన కాలం అంతా అయినా మమ్మల్ కాపాడి నైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీ లెక్కలో నిలబెట్టుకున్నారు ప్రభా దివారా మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ యొక్క నూతన దినం మాకు మీ ప్రియులందరితో కలిసి అయినా ఆరాధించలాగన స్తృతించేలాగనా మీ యొక్క స్వరం వినాలనిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు ఎంతో వందనాలు వాక్యం మీరు మాతో మాట్లాడి ప్రాభా మమ్మల్ని హెచ్చరించినందుకే నీకెంతో వందనలు ప్రభా అవునైనా మేము ఉంటుందే ప్రభా అంతే దినాలు ప్రభా అపాయకరమైన కాలం అయినా ఇది ఎక్కడ చూసినా ప్రభా ఈ లోకస్థితి అంతా పతనమైపోయింది భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం కాబట్టి ప్రభా మేము ఇవన్నీ తెలుసుకోవాలా ప్రభా మరి విశేషంగా ప్రభా అనేకులకు తెలియజేయాలా అనేకులు మీరు రాకడకు మేము సిద్దపరచాలా ప్రభావా అనేకులు మేము మేల్కొల్పాలా ప్రభావా అనేకులకు ప్రభావ మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా కేకలు వేస్తూ ప్రవా మేము ప్రకటించాల ప్రవా ఇది చీకటి కాలం శ్రమల కాలం ఈ శ్రమల కాలంలోనైనా మా పిలుపు మా ఏర్పాటు మేము నిత్యం చేసుకోవాలా అనేకులు ఉన్న వాళ్ళందరినీ మేము పెళ్లి విందుకు ఆహ్వానించాలా అనేకుల్ని ప్రభావ మీ సన్నిధికి మేము జమ చేయాల ప్రభావాళ్ళ పిలుపులు వాళ్లకు మేము జ్ఞాపకం చేయాలైనా మీ వాక్యం ద్వారా ప్రభావ మేము అనేకుల్ని హెచ్చరించాలా ప్రభావ విషయాలు మీరు మాతో మాట్లాడేందుకు నీకు ఎంతో వందాలి ప్రభావ కృతజ్ఞతాస్థతులు చెల్లించుకుని చిన్నాం నితమైన వక్యం మా అందరి జీవితంలో నెరవేర్చండి నీరు కటి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా ప్రభావ రాజన్ గురించి మేము ప్రార్థిష్టమైనా ఆ బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకునే బిడ్డల పట్ల మీ కనికెరం మీ కటాక్షన్ చూపించి మేము ప్రార్థిష్టమైనా నా దేవ నా ప్రభావ ఎన్నో భయంకరమైన ఆపద ఆ బిడ్డ మీరు కాపాడేందుకు నీకు ఎంతో వందాలు ప్రభావా ఆ కుటుంబాన్ని పట్టిపీడిస్తున్న ప్రతి దురాత్మలను పత్తి ఆల్కహాల్ స్పిరిట్ నిసు క్రీస్త పాతాలలో ఓ సై తన ఆ కుటుంబాన్ని బిడ్డను విచ్చిపెట్టి వెళ్ళిపో యేసు క్రీస్త ఆజ్ఞాపిస్తున్నాను ప్రవా వారు చేసిన పతి పాపములకు క్షమించినైనా మీ కనికెరిని చూపించే దేవా దుష్టాత్మల నుంచి ప్రవా కుటుంబానికి సంపూ విడుదల ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు నామము నైనా కనికరించమని ప్రార్థిస్తాం దేవా భార్య భర్తల్లో ప్రేమ సమాధానం ఇచ్చేనైనా ఆయన ఒకరి పట్ల ఒకరి ప్రేమ దాం ప్రవ తన మంచి జాబ్ అను గురించి మన ప్రాదిష్టమైనా ఒక తాగుడైన అవసరం నుంచి ఆ బాణి సప్తం నుంచి ఒక బిడ్డకు విడుదల దండి మీ కనికీరంలో జ్ఞాపకం చేసుకునే ఆ బిడ్డ మీ రక్తంతో కడగబడిన బిడ్డ ప్రవ్వా అదృష్ట సాంగత్యం నుంచి అదృష్ట ఆలోచన నుంచి ప్రవ బిడ్డకు విడుదల కల్పించిన కృపగల దేవ పరిశుద్ధిని తండ్రి నీకు ఎంతో వన్నాలిసేయ భార్యలో వాంఛ కలిగించండి ప్రేమ పుట్టించండి ప్రవ్వా నైనా మీరే సహాయపడమని ప్రార్థిస్తాం తల్లిదండ్రులు కూడా సమాధానం ఇచ్చేయండి బంధువులు కూడా సమాధానంగా ఇచ్చేయమని ప్రార్థిస్తాం తన జీవితాన్ని మీరు స్థిరపరచండి ప్రభావ నైనా మీకు మీ కనికిరంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తామైనా గొప్ప దేవా నీకు ఎంతో వందాలైనా ఎవరు మీకు ఇష్టం లేదు కదా ప్రభా నైనా బిడకు మేము ప్రార్థిస్తున్నాం మేము మేము ప్రార్థించినామైనా మీ కనికిరం మీకు అటాక్షన్ చూపించి దేవా ఎస్ నీకెంతో వందాలు ప్రభావ తన ఆత్మ మీరు కాపాడని ప్రభావ దుష్టు నుంచి మీరు కాపాడని ప్రభావ అయినా నా తండ్రి నీకు ఎంతో వందనాలు అతను ఆత్మకు ప్రభా విడుదలకు ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తున్న అదృష్టాత్మ నుంచి నైనా మీరే విడుదల దయచేసి మీ మహిమార్దమే నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం అయినా మీరు అక్కడ తొరగొంది ప్రభ మేమందరం సిద్దపడాలా అనేకులు మేము సిద్దపరచాలా ప్రభావ రేబీ బ్రదర్ సిస్టర్ కుటుంబీకులు ఈ ఆరాధన పాల్పొందిన కుటుంబీకులు ఇంకా ఎవరైతే ఈ ఆరాధనలో పాల్గొనే కుటుంబీకులందరూ మీరు జ్ఞాపకం చేసుకుని మీ కనికిరంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాం వాళ్ళ చుట్టూ మీరు కంచెట్టండి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు మీరు దీవించి ఆస్వాదించండి నూతనంగా మీరు అభిషేకించి వాళ్ళు చేసే ప్రతి పరిచయంలో ప్రభావితమని గిరించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ ప్రవా మీరు ఆఖ సిద్దపరచుకోమని విత్తబండ వాక్యం మా అందరి ఆ వాక్యం మా హృదయంలో స్థిరపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నా మమ్మల్ని ప్రార్థించిన తండ్రి ఆమెన్ ఆమెన్ మన ప్రొఫైన్ యేసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు. మనకందరికీ కేబీపీఎం గ్రూప్ లో బ్రదర్ సిస్టర్ కుటుంబీకుల అందరికీ నిత్యం విజ్ఞాపనం ప్రారంభిస్తున్న కుటుంబీకులకి యూట్యూబ్ ఛానల్లో వ్యాఖ్యలుంటున్న ప్రతి కుటుంబాలకి ప్రతి ఇంటర్నెట్ లో ఉన్న ప్రతి అందరికీ సదాకాలం తోడిన ఆ మెయిన్ సిస్టర్ Praise Praise Praise the the the the Lord, the Lord. The Lord.